కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ముప్పై ఒకటవ చాప్టర్ ఊసు పూని కబుర్లు మొదటి అమెరికా ప్రయాణం ముప్పై ఏళ్ల క్రిందటి విశేషాలు న్యూయార్క్లో జరిగిన మొదటి తానా కాన్ఫరెన్స్లో పాడడానికి నేను నా చెల్లెలు సీత మొదటిసారి అమెరికా వెళ్ళాం తానాకు వచ్చిన పెక్కువ సంస్థల వారు వారి వారి ఊళ్ళల్లో పాడమని పిలవడం వల్ల ఇరవై రెండు ఊళ్లలో కచేరీలు చేయడం తటస్నించింది ఆ ఇరవై రెండు కచేరీలను ఇరవై రెండు పోల్చి సంగీత అమెరికాలో నా సంగీత యాత్ర అని ఒక వ్యాసం కూడా రాశాను ఆ దిగ్విజయ యాత్ర ముగించి వెనక్కి ఇండియాకు వచ్చినప్పుడు బంధువులు స్నేహితులు నన్ను చూడడానికి వచ్చారు వచ్చి వారు అడిగిన ప్రశ్నలు నా జవాబులు ఇక చదవండి లలిత అడిగింది అక్కయ్యా అమెరికా విశేషాలేమిటే ఏమేం చూసావు అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటి అని అడిగింది వెంటనే నేను అబ్బే ఏమున్నాయి చంద్రుడు కొంచెం పెద్ద సైజులో కనపడ్డాడు అదే విశేషం అన్నాను అలాగా ఎందుచేత అంది లలిత అదేమిటి కొన్ని వేల మైళ్ళు దగ్గరగా వెళ్లాం కదా అందుచేత ఇక్కడికంటే అక్కడ పెద్దగా కనబడ్డాడు అదే కాదు మేము అక్కడికి చేరిన రోజు పౌర్ణమి అక్కడి వెన్నెల్లో కూర్చుంటే పట్టపగల్లాగా అనిపించింది అన్నాను లలిత ఆశ్చర్యపోతూ చిత్రంగా ఉంది ఇంకా ఇలాంటి విశేషాలు చెప్పు అనంది కొన్ని ఊళ్లల్లో దోమలు పిచ్చుకొల్లాగా కాకులు పందుల్లాగా కనపడ్డాయి ఇది అబద్ధంగాని మరొకటి నిజంగా జరిగింది నమ్మండి ఇక్కడ కాకులు కావు కావు కోడి కొకరుకో అనడం వినపడదు అన్ని ఎయిర్ కండీషన్ హౌజులు గనక అందుచేత తెల్లవారిన్నట్టు కూడా అనిపించగా మెలకువచ్చేది కాదు ఓ రోజు ఏమైందంటే బ్యాక్ లో ఏవో చిన్న చిన్న పక్షుల్లాగా కనపడ్డాయి వెంటనే నా పెద్దళ్ళు పిలిచి అవేం పక్షులు అనిల్ అని అడిగాను అనిల్ క్షణం కూడా తడుముకోకుండా కాకులు అవి కాకులత్తా అన్నాడు వెంటనే నేను ఆశ్చర్యపోతూ ఇంత చిన్నగా ఉన్నాయేమిటి అని అన్నాడు వెంటనే అనిల్ ఈ దేశంలో ఇలాగే ఉంటాయత్తా అన్నాడు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో మా అల్లుడు గబాయింపు అప్పుడు నేను హ్యూస్టన్ వెళ్ళినప్పుడు రత్నపాప ఇంట్లో బ్యాక్ యార్డ్లో ఏవో చిన్న చిన్న జంతువులు తారాడుతున్నట్లు కనబడింది నాకంటే క్యాట్రాక్ట్ వల్ల సరిగ్గా కనబడడం లేదనుకుని మా అల్లుడిని పిలిచి నేను లాన్లో ఏవో జంతువులు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఒకసారి చూడవ్యా అన్నాను అనిల్ వెంటనే కాకులత్తా అన్నాడు మళ్ళా ఇరవై ఏడేళ్ల తర్వాత అదే మాట అదేమిటయ్యా పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళులో చూసి కాకులు అన్నావు ఇప్పుడు వీటిని కాకులు అంటున్నావు ఏమిటి నీ ఉద్దేశ్యం అహుల్లే బహుశా నువ్వే రైటేమో అప్పుడు అవి చిన్నపిల్లలు ఇప్పుడు ఎదిగిన ఇరవై ఏడేళ్ల కాకులై ఉంటాయి అన్నాను మా అల్లుడు పెద్దగా నవ్వాడు నిజానికి పంతొమ్మిది వందల చూసినవి గౌరువంకలు రెండు వేల చూసినవి బొంతకాకులు అని తేలింది అన్నాను మా వాళ్లంతా తెగ నవ్వారు లలిత వెంటనే అక్కయ్య అమెరికాలో ఆడవాళ్లకి మగవాళ్లకి ఎంచక్క మూతులు లోపలికి ఉంటాయి అందంగా ఎందుచేత అని అడిగింది వెంటనే నేను వసిక కాని ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు నేను చెప్పకూడదు ఈ ఒక్కదానికి జవాబు చెప్తా కానీ ఇంకేమీ అడగవు బాబు వాళ్ల మూతులు ఎందుకు లోపలికి ఉంటాయంటే వాళ్ళు ఎక్కువగా ముద్దెట్టుకుంటారు కనుక అన్నాను అందరూ కడుపుబ్బేలాగా నవ్వారు ముప్పై ఏళ్ల నేను నా చెల్లెలు సీత దాదాపు ఒక్కలాగే ఉండేవాళ్ళం దానికి తోడు ఒక్కలాంటి చీరలే కట్టేవాళ్ళం సీత ఇప్పుడులావెక్కింది కాని అప్పుడు సన్నగా ఉండేది నాలాగా కనబడడం కోసం నా ఊడిపోయిన జుట్టుతో కట్టించుకున్న సౌరంతో నా బాలు జడంత పొడుగ్గానూ తనూ జడవేసుకునేది దాంతో వెనక నుంచి చూస్తే ఎవరెవరో తెలిసేది కాదు అదే కొంపముంచింది పంతొమ్మిది వందల నేను నా చెల్లెలు మొదటిసారి అమెరికాకు వెళుతున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్లో తాబలా నేర్చుకోవడానికి ఇండియాకు వచ్చి వెనక్కి వెడుతున్న డేవిడ్ కోర్ని కూడా ఆ లోనే ఉన్నారు అతనిది విండో సీటే నేను సీత మధ్యలో ఉన్నాం ఫ్లైట్లో వాళ్ల అనౌన్స్మెంట్ ఏమీ అర్థమయ్యాయి అందరూ సీటు బెల్ట్ పెట్టుకుంటే మేము పెట్టుకున్నాం పక్క ఏం చేస్తే అదే అది చూసి మేము అదే అనుకరించాం అమెరికన్ యాంగ్సెంట్ తెలియక ఏ అనౌన్స్మెంటో అర్థమయ్యేది కాదు డేవిడ్ సహాయం ఉన్నాడని సంతోషిస్తే ఆయనకు వేరే సీట్ ఇచ్చారు లండన్ దగ్గరవుతోందన్నారు బ్రేక్ఫాస్టో లంచో ఏదో ఇచ్చారు జ్ఞాపకం లేదు సీత లో ఉంది దానికి వచ్చాకిస్తారని నేను తినేసి డేవిడ్ దగ్గరికి వెళ్ళి లండన్ దాటే వరకు నేను అతని సీట్లో కూర్చుంటానని చెప్పి అతన్ని నా సీటుకు పంపాను సీత బాత్రూంలో నుంచి వచ్చి బ్రేక్ఫాస్ట్ అడిగింది ఎయిర్ హోస్టెస్ ఇప్పుడే తిన్నావు కదా మళ్లీ తింటావా అంది ఆ ఎయిర్ హోస్టెస్ అప్పుడు డేవిడ్ తన సీట్ తన సీట్లో కూర్చున్నానన్ను ఎయిర్ హోస్టెస్ కు చూపించి తిరి వెళ్ళి వెళ్లినావిడ ఆవిడ అన్నాడు ఓ ట్విన్సా అంటూ నవ్వుతూ తెచ్చించింది ఈ ట్రిప్లో మా పిల్లలు మాకు లారల్ అండ్ హార్డీ అని పేరు పెట్టారు సీత నేను అన్ని సిండ్లీ పనులే చేసేవాళ్ళం ఇప్పుడైతే ఫోర్క్తో తినడం అలవాటైంది కానీ ఆ రోజుల్లో చాలా తంటాలు పడవలసి వచ్చేది ఎస్కలేటర్ కూడా ఓ పట్టాన్ని ఎక్కలేక అందరినీ వెయిట్ చేయించేవాళ్ళం చాలా చోట్ల ఆటోమేటిక్ తలుపులు కనుక బాత్రూం తలుపులు కూడా వాటంతటవే తెరుచుకుంటాయని వెయిట్ చేసేవాళ్ళం అన్నింటికీ ఎవరో హెల్ప్ చేయాల్సి వచ్చేది అతివైభవంగా జరిగిన మొదటి తానా సభలు పూర్తయ్యాక న్యూయార్క్ నుంచి ఆ రాత్రే బయలుదేరి హ్యూస్టన్ వచ్చాం రత్నపాప అనిల్తో పాప పెళ్లయ్యాక మొదటిసారి వాళ్ళింటికి వచ్చాను అదిగా ఆరామంగా పెంచిన నా కూతురు ఏం కష్టపడిపోతుందో అని కాస్త సహాయం చేద్దామని త్వరగా లేచి వంటింట్లోకి వెళ్లాను అనిల్ టెక్సాస్ ఇన్స్ట్యూమెంట్లోనూ రత్నపాప రైస్ యూనివర్సిటీలోనూ పనిచేస్తున్నారు అనిల్ టెక్సాస్ ఇన్స్టిట్యూషన్లోనూ రత్నపాప రైస్ యూనివర్సిటీలోనూ పనిచేస్తున్నారు ఆ రోజుల్లో ఇద్దరు ఏడుకి వెళ్ళిపోయేవారు కాస్త ఉప్మా చేద్దామని రవ్వ కోసం డబ్బాలు గాలించడం నా మూతలు తీయడం సొగసు బంగారంగాను టప్ టప్ మనీ ఒక్కొక్క మూత కింద పడి రిధం స్వాయించాయి ఒక డబ్బాలోని గోధుమ పిండంత కింద మా ముఖాల మీద పడి కామెడీ సీన్లో క్యారెక్టర్స్ లాగా తయారయ్యాం ఇలాగా చప్పుడు చేసుకుంటూ అన్ని డబ్బాలు వెతికాక ఒక డబ్బాలో రవ్వ దొరికింది సీత గ్యాస్ అంటించడం కోసం అగ్గిపెట్టే కోసం గాలించింది ఎక్కడా కనపడలేదు అగ్గిపెట్టి లేకుండా ఏం వండుకు తింటారు అంటూ పక్కకు చూస్తే మా రత్నపాప గుమ్మంలో నుంచొని నవ్వుతున్నారు మా అత్త ఈ దేశంలో గ్యాస్ని ఇండియాలోలాగా అగ్గిపుల్లతో వెలిగించనక్కర్లేదు ఆటోమేటిక్గా వెలుగుతాయి అన్నాడు మరోసారి రత్నపాప డాన్సు రైస్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు పాప సీత నేను బయలుదేరి వెళ్లాం ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యం అవ్వడం వల్ల అక్కడ చేరగానే మేకప్ బాక్స్ తీసుకుని మమ్మల్ని రమ్మని చెప్పి పాప అంచెల మీద వెళ్ళిపోయింది సీత నేను మేకప్ బాక్స్ తీసుకుని ముందు తలుపుల దగ్గర వెళ్ళి వాటంతటవే తెరవబడతాయని ఇరుపక్కల జయ నిలబడ్డాం ఎంతకీ తలుపులు తెరవడవు ఏదో పాడై ఉండాలి లోపలకు వెళ్లడం ఎలాగా అనుకుంటుంటే పాప వచ్చింది మమ్మల్ని వెతుక్కుంటూ ఇంకా ఇక్కడే ఎందుకు నిల్చున్నారు అంది తలుపులు తెరవబడలేదు అన్నాం కొన్ని తలుపులు ఆటోమేటిక్గా తరుచుకున్నాయి కనుక ఇంకా అన్ని తలుపులు అలాగే తెరుచుకుంటాయనుకుంటే ఎలాగా అంటూ మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళింది హ్యూస్టన్ వచ్చిన మర్నాడే డేవిడ్ తల్లిదండ్రులు మమ్మల్ని నాసాకు తీసుకువెళ్లారు అక్కడ నక్షత్ర మండలం మూన్ ల్యాండింగ్ ఫోటోలు మొదలైనవి చూడడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఇంకా ఉపోద్ఘాతంలోనే ఉన్నాం చూడవలసినవెన్నో ఉన్నాయి కనుక మధ్యలో బ్రేక్ ఇచ్చి టీ స్నాక్స్కి పెడదామని తీసుకెళ్లారు డేవిడ్ పేరెంట్స్ కుకీస్ మరియు టీ ఆర్డర్ ఇచ్చారు సీత ఒక్కరితే కాఫీ కావాలంది బ్లాక్ టీ బ్లాక్ కాఫీ టేబుల్ మీద పెట్టారు తరిగిన నిమ్మకాయ మొక్కలు పంచదార క్యూబ్స్ కూడా పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అమెరికాకు ఇప్పటి అమెరికాకు చాలా తేడా ఉంది అప్పుడు ఏమీ దొరికేవి కావు ఇప్పుడు సమస్తమైనవి దొరుకుతాయి డేవిడ్ తల్లిదండ్రులు బ్లాక్ టీలు నిమ్మకాయ పిండుకుని తాగారు నేను అలాగే తాగాను కానీ పంచదారు క్యూబ్స్ వేసుకున్నాను సీత బ్లాక్ కాఫీ కూడా అలాగే తాగాలనుకుని రెండు నిమ్మకాయ బద్దలు అందులో పిండుకుంది కొంచెం తాగి ఆముదం తాగినట్టు ముఖం పెట్టి అక్కయ్య ఎలాగా చాలా అసహ్యంగా ఉంది బాబు అంటూ నాలుగైదు పంచదర క్యూబ్స్ ఎక్కువ వేసుకుని చచ్చినట్టు తాగింది డేవిడ్ తల్లిదండ్రులు ఒకరిమొకాలొకడు చూసుకుంటూ మీరిండియాలో కాఫీలో కూడా నిమ్మకాయ పిండుతారా అన్నారు మీరలా తాగుతారేమో అని నేను వేసుకున్నాను అంది మేము పాలు పంచదర వేసుకొని తాగుతాం అంది సీత అలాగా కావాలంటే కాఫీ విత్ క్రీమ్ అండ్ షుగర్ అని అడగాలని చెప్పారు అప్పుడు నేర్చుకున్నాం మాకు లారల్ అండ్ హార్డీ అని పేరు పెట్టింది ఇందుకే ఆ సాయంత్రం వెనక్కి వచ్చేటప్పుడు డేవిడ్ ఇంట్లో డిన్నరు వాళ్ళు ఆరు గంటలకే తింటారు వెళ్ళగానే ఫ్రూట్ జ్యూసు రోస్టెడ్ పీనట్స్ ఇచ్చారు మరి కొంచెం సేపట్లో డిన్నర్ సర్వ్ చేశారు ముందుగా వెజిటబుల్ సూపు బ్రెడ్ ఇచ్చారు తర్వాత సలాడ్ మ్యాష్ పొటాటోస్ ఇంకేవో రెండు వెజిటేబుల్సు ప్రిపరేషన్ చేశారు పేర్లు ఏవో తెలియవు వాటికేవో పేర్లు పెట్టారు వాళ్ళు డిజర్ట్ ఇచ్చే ముందు డేవిడ్ అమ్మ నన్ను అడిగారు అవకాడో తింటారా అని ఇండియన్స్ కదా అని ఆవకాయి తెచ్చినట్టున్నారు ఉచ్చారణ సరిగా పలక అవకాడో అన్నారనుకుని నేను కారం తెల్లేను నాకొద్దు సీతకు వేయండి అన్నాను ఆవిడ నవ్వి అవకాడు అనేది ఫ్రూట్ అని చూపించింది ఆ పండుని చూడడం తినడం లైఫ్లో అదే మొదటిసారి మాకు అమెరికాలో మా పిల్లలు లారల్ హార్డీ అని పేరెందుకు పెట్టారనుకున్నారు ఇలాంటి సిల్లి పళ్ళెన్నో చేయడం వల్ల